ఆమహే కమలి కబీ నామవస్కరః తం జిష్టరాజం నమః నమస్కరః అహం శ్రోణు ముక్తేశి సదావన శ్రీ మహాకాదివే నమః సదా శివ సమాహం శంకరాత్రం చేమః అస్మరాట్ భజంతా సందేసుపంకా యుస్తిశ్రవాస్తివాష్ట కల్పయత్యాత్మనాస్వమాయో చూడండి మన జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి శోకం శోకము నిరంతరంగా ఉన్నట్టుగా అనిపించగలము కానీ మన జీవితంలో ఉంటుందంటే శోకపు శోకం యొక్క అంచున మనం జీవిస్తున్నాం బట్టుగా ఉంటుంది అంటే ఏ క్షణం వలన వెనుకాల మతంలో ఏ క్షణం వలన వెనుకాలంలో పడే అవకాశం ఉందన్నట్టుగా మనం జీవిస్తూనే ఉన్నాము ఏ క్షణంలోనైనా మనం శోకానికి ధీర్లమైపోతాము వశం అయిపోతాము అనే విధంగా జీవిస్తూ ఉంటాం ఎందుకంటే ఆరోగ్యం శరీరం అనారోగ్యం చేస్తే శోభంలో పడిపోతాము ఆర్థిక పరిస్థితి ఏడా శోభంలో పడిపోతాము పెట్రోల్ ధరలు ఏ క్షణంలో వెదర్ మారితే శోకంలో పడతాము ఇంట్లో వాళ్ళు ఆసక్తి పెట్టుకున్న వాళ్ళు ఇద్దరితో ప్రారంభమై నాలుగు ఎనమూడు పదిహేను ఇరవై వంద మంది ఇలా పెరిగి నెట్వర్క్ కింద పెరిగి ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి అసలు తేడాల్సినా మనం శోకంలో కనుక తింటాం జీవితంలో శోకం అనేది ఉండాలి తర్వాత భయం ప్రతి వ్యక్తి కూడా చాలా ఇన్సెక్యూర్గా జీవిస్తూ ఉంటాడు చాలా ఇన్సెర్గా ఉంటుంది బోర్డంత రాజకీయ అధికారం ఉన్నవాడు ఇన్సెక్యూర్గా ఉంటాడు చాలా ఎక్కువ ధనం ఉన్నవాడు ఇన్సెక్యూర్గా ఉంటాడు అన్ని హంగులు ఆర్భాటాలు ఉన్నవాడు కూడా చాలా అభద్రతతో జీవిస్తూ ఉంటాడు ఈ అభద్రత తర్వాత దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ అంత కన్ఫ్యూషన్ దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఇది ఏమో లేరు అది ఇంట్లో వారి ద్వేషాలు ఇప్పుడుకోవాలి ఒప్పుకోవడానికి దేవుడి పేరు మీద ఉన్నంత కన్ఫ్యూషన్ సమాజంలో ఇంకా ఏ అంశంలో లేదు అదొకటి తర్వాత ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ అంత గొప్ప నేను అనే మాటని ఎంత తప్పుగా మనం అర్థం చేసుకుంటామంటే ప్రతి అంశంలో నేను అనే స్వరూపాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాను ఈ విధంగా ఉండేటువంటి ఈ దీన్నే బంధము సంసార బంధం ఈ సంసార బంధానికి మూలం ఏమిటంటే ఎక్కడి నుంచి వచ్చి నీ ఈ మూలం ఏమిటంటే మన విశ్వాసం ఏమిటి జగత్తు అనేది ఆ జగత్తులోకి అది నేను జగత్తులో ఉన్నాను జగత్తుని జగత్తులో నేనున్నాను ఆకాశం ఉంది ఆకాశంలో చిన్న స్పెక్ట్ కింద నేను ఉన్నాను చాలా ప్రవాహం ఉంటుంది దాంట్లో నేను వచ్చే సొంత జీవితంతో నేనున్నాను అని ఒక విశాలమైన సమష్టి ఒక వ్యాల్యూని ఫిక్స్ చేసేసి ఆ సమష్టి అలా నేను వచ్చి పోతూ ఉంటాను ఇప్పుడు బర్త్ డెత్ అర్థం ఏమిటి బర్త్కు ముందు జగత్తు ఉంది నేను ఆ జగత్తులో వచ్చాను నేను చనిపోయిన తర్వాత మళ్ళీ జగత్తు నుంచి వెళ్ళిపోతాను జగత్తు అలాగే అలా ప్రతిరోజు జగత్ అలాగే ఉంటుంది నేను నిద్రలేచి జగత్తులోకి వస్తాను మళ్ళీ నిద్రపోయినప్పుడు జగత్తులోకి వెళ్ళాను ఇది మాకున్న విశ్వాసం మన మతాలు మన శాస్త్రాలు మన జీవితాలు అన్నీ కూడా ఈ విశ్వాసం కింది ఈ విశ్వాసాన్ని ఇలాగే మీరు అట్టి కాలము ఆ కన్ఫ్యూషన్కి ఆ శోకానికి ఆ అభద్రతకి విముక్తి అనేది ఉండదు నేను గుర్తించాల్సిన సత్యం ఏమిటంటే మీరు జగత్తులో ఉండడం తప్పు జగత్తు మీరు ఉన్నది కల్పయత్యాత్మ ఆత్మ జగత్తును మీరు సృష్టిస్తున్నారు సో ముందు జగత్తును సృష్టించి ఆ జగత్తులు రెండు ముక్కల కింద విండదీసి నేను ఒక గెస్ట్ని సృష్టించి సమష్టిని సృష్టించి ఆ సమష్టిలో నేను ఒక భాగమై ఉన్నాను అని మీరు ఆ కల్పన చేసుకుని మొత్తం అంతా వీడే కల్పన చేస్తారు కాబట్టి జగత్తులో నేను ఉన్నాను జగత్తులోకి వచ్చిపోతున్నాను ప్రతిరోజు అది జరుగుతుంది పుట్టినప్పుడు అలా ఇవ్వండి మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఎక్కువ అవుతుంది అని మీరు అనుకుంటూ ఉన్నంత కాలం ఆ విశ్వాసం మతాలకి మనకుండే లోకానుభవానికి సమాజంలో దృష్టిపోవడం అస్త్రమే కానీ ఆ విశ్వాసమే తప్పు ఆ విశ్వాసంలో మనిషి ఉన్నంతకాలము మనిషి సంసారం సంబంధించి నిముక్తులు కాలేదు కాల ప్రవాహంలో నేను రోజులు పుట్టాము అలా చోట పుట్టాము ఒక నాకొక నాకు ఒక ఉంది నేను ఫలానా నేను ఫలానా ఫలానా అనే ఈ అభిప్రాయాలు ఏవైతే గలవో ఇవి మహాదోషం అంతా కూడా వాటిలోనే ఉంది అని చెప్పనే ఎప్పుడైనానో ఈ మూలాలజీ గురించి వాటి గురించి నేను ఎప్పుడైనా కొంచెం నెగిటివ్గా మాట్లాడేదంటే నేను అర్థన ఎందుకు అలా మాట్లాడేదంటే అవి మానవుడి యొక్క అజ్ఞానాన్ని వాడి యొక్క తప్పుడు ధారణని మరింత బలపరుస్తున్నాయి కాబట్టి నేను వాటి మీద విరుచిపడుతూ ఉండడం జరుగుతుంది నాకు వ్యతిరేకం ఏం లేదు మనం అసలే అజ్ఞానం కుటుంబులు ఆడుతూ ఉంటే అజ్ఞానాన్ని మరింత పకడ్పొంది చేసిపోతాడే ఏమి దురన్యాయం అని చెప్పేసి ఫీల్ అవ్వడం తప్ప అంతకంటే మరే కాబట్టి ఇప్పుడు చంద్రున్నే సూర్యున్నో పారికేసిందని చేత అక్కడ చిరు పడిందని అనుకుంటున్నాం వాడికి మరికొన్ని అలాంటి భావాలే మనం అదే బలం చేసి పెట్టామనుకోండి వాడు ఎప్పుడు బయటపడతాడు అధ్యయనం నుంచి ఆ రకంగా నేను సృష్టిస్తున్నాను ఆత్మ చైతన్యము అనే ఆ చిరాకాశం నుండి జగత్తు హాసికోండి ప్రతీయేత నా ప్రతీయేత తాడునందు పావు కనబడింది కనబడడం మానేసింది అంటే తాడు సత్యం పావు ముత్యా అలాగే ఆత్మచైతన్యము జగత్తు భాషించింది భాషించడం మానేసింది అంటే ఆత్మ చైతన్యమే సత్యము జగత్తు ముత్యా ఎప్పుడు వీడు తెలుసుకుంటాడు జగత్తుంది దాంట్లో నేను వచ్చిపోతున్నాను అనుకుంటున్నంత కొరకు వీడికి విముక్తి లేదు నిజానికి జగత్తు యొక్క మూల స్రోతస్సు మీరు జగత్తు పుట్టినప్పుడు మీ నుంచి పుట్టాం జగత్తు గిట్టినప్పుడు మీలో విలీనం అవుతాం జగత్తు ఉన్నప్పుడు ఆ జగత్తు యొక్క అధిష్టానం నువ్వై ఉన్నావు సో ఆ సత్యాన్ని గుర్తించాలి తర్వాత సినిమా చూసానుకోండి సినిమాలో ఆ స్క్రీన్ మీద కనబడే దృశ్యములు ద్రష్ట లేకుండా ఉండవు ద్రష్ట ఉన్నప్పుడే దృశ్యాలు ఉన్నాయి ద్రష్టలేని దృశ్యాలు ఉండవు ఈ ద్రష్ట దృశ్యము రెండింటిలో ఏది సత్యము అంటే దృశ్యములు ద్రష్ట యొక్క స్వరూపమునందు కల్పితము అని తెలుసుకోవాలి దృష్ ద్రష్ట యొక్క స్వరూపంలో దృశ్యాలు కల్పితము అనేవి ఉంటాయి ద్రష్ట యొక్క స్వరూపం లేకుండా కుర్చీలకి సినిమా ఏదో ద్రష్ట ఉంటేనే సినిమా కాబట్టి మొత్తం ఎపిసోడ్లో అంటే నేను అక్కడ కూర్చుని రెండు గంటల సేపు ఆ దృశ్యాలన్నింటినీ అనుభవించినాము అనుకోవడే సుఖాన్ని దుఃఖాన్ని అన్ని కూడా నేను అనుభవించిన అనుభవం మీరు అన్నప్పుడు ఆ అనుభవంలో ద్రష్టా దృశ్యమైన రెండు పోల్స్ ఉన్నాయి డైపోర్ ఆ రెండింటిలో దృశ్యం మిథ్య ద్రష్టు స్వరూపమే సత్యం అనే సత్యాన్ని మనం గుర్తించాలి అదే రకంగా జాగ్రత్త వస్తులో మనకి ఎన్ని అనుభవాలు కలుగుతున్నాయో ఆ అన్ని అనుభవాలలోనూ కూడా ఆ అనుభవము ఇన్ ఇట్ సత్యం కాదని ఆ దృశ్య దృశ్యం అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ దాన్ని ద్రష్ట యొక్క స్వరూపమైన ఆత్మచైతన్యం మాత్రమే సత్యము ఇప్పుడు మన మన దురదృష్టం ఏంటంటే సినిమా తెర మీద కనపడే దృశ్యము సత్యమని మనం అనుకుంటాం ఆ దృశ్యము సత్యం కాదయా ఆ దృశ్యము ద్రష్ట యొక్క స్వరూపము నుండి ద్రష్ట యొక్క స్వరూపమైన ఆ వెలుగు ఆ జ్యోతి ఆత్మజ్యోతి అది మాత్రమే సత్యము అని మనం తెలుసుకోవాల్సి కాబట్టి ఈ కనబడేటువంటి అపియరెన్స్ ఏదైతే భాషిస్తుందో ప్రకారం కనబడుతుందో ఆ కనబడేదాని ఉన్నది అని భ్రమపడి సంసారం కనబడుతూ ఉంటుంది కనబడేదాన్ని ఉన్నది అని భ్రమపడి ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ తీశారనుకోండి పొద్దున్నే పొద్దున్నే న్యూస్ పేపర్ కొత్త న్యూస్ పేపర్ రాగానే తీసే ఎందుకు ఎందుకంటే ఆ న్యూస్ పేపర్ ప్రపంచాన్ని చూపిస్తుంది ఒక ఒక ప్రపంచాన్ని చూపిస్తుంది ఆ ప్రపంచం మీరు న్యూస్ పేపర్ తెరిచే వరకు మీకు ఆ ప్రపంచం లేదు ఆ న్యూస్ పేపర్ తెరవగానే ఒక ప్రపంచం మేము ప్రత్యక్షం ఆ ప్రపంచము సత్యము అని మీరు అనుకుంటారు కాబట్టి న్యూస్ పేపర్ చూపించే ప్రపంచము ఇంద్రియములు చూపించే ప్రపంచము అవి దృశ్యం ప్రపంచమే అది సత్యం కాదు అది కేవలము దృశ్యము కనబడేది మాత్రమే ఉన్నది కాదు మరి అది కనబడేది మాత్రమే అయితే ఉన్నది ఏది దానిని కనపడిట్లా చేసే ఆత్మ చైతన్యం ఏది కాదో అది మాత్రమే ఉన్నది నా స్వరూపముందు కనపడుతుంది అనే సత్యాన్ని మీరు గుర్తించనంత వరకు కనబడేదాని సత్యమని అనుకుంటూ ఈ అజ్ఞానము ఈ బంధము ఇలా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఈ అజ్ఞానాన్ని పునరుగురించే ఉపాయం ఏమిటంటే కల్పత్యాత్మ ఆత్మానం ఏ జగత్తులో నేను జీవిస్తున్నానని నేను అనుకుంటున్నానో ఆ జగత్తు నేను సృష్టించుకున్నది మాత్రమే అనే సత్యాన్ని ఎప్పుడైతే గుర్తిస్తాడో కాబట్టి నేను సృష్టించినటువంటి జగత్తు నేను ప్రకాశింపజేసుకున్న జగత్తు అది ప్రకాశ కనబడింది తప్ప ఉన్నది కాదు భాతి సిద్ధమే కానీ అస్థిసిద్ధము కాదు కనబడుతూ ఉన్నట్టుగా కనబడుతూ ఉండే కానీ ఉన్నది అని చెప్పడానికి మీరు లేదు ఉన్నది ఏది అంటే నేను మాత్రమే ఉన్న ఉన్న చైతన్యము నేను మాత్రమే అని తెలుసుకోవంత వరకు ఈ సంసార దుఃఖము శోకము భయము ఇలా కొనసాగుతూనే ఉంటాయి ఇది ఆగే ప్రసక్తి లేదు ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అంటారు ఫ్యామిలీ డాక్టర్ అంటే అర్థం ఏంటండి అంటే ఇప్పుడు మీరు గతుకున్నంత కాలం రోగం కోసం ఉంటాడు కాదు అని అర్థం లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ ఎందుకు ఇప్పుడు ఈ క్షణంలో రోగం ఉందనుకోవచ్చు ఎప్పుడైనా వచ్చేసేసి ఫ్యామిలీ డాక్టర్ అంటే అర్థమేంటి ఎప్పుడో ఒకసారి ఆరోగ్యం చేసింది డాక్టర్ దగ్గరికి ఆ సమస్య పరిష్కారం అయిందనే స్థితి లేదు మనం స్పష్టమైపోలేదా అదే రకంగా ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉన్నాడంటే మీరు గతుకంత జ్యోతిష్కుడు వెనకాల పడాల్సిందని తేజది ఫ్యామిలీ న్యూమరాలజిస్టు ఫ్యామిలీ మా అంశానికి ఆయన జ్యోతిష్కులు సిద్ధాంతి అయిన పెట్టుకుంటే వీడు బతుకున్నంత కాలం వీడికి ఎంతో సొద్దుబాటు చేసుకునే ఉండాలని అర్థం కాలేదు అలాగే ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ వాళ్ళు ఇంత ఉంటాడు ఫ్యామిలీ బ్యాంక్ ఉంటాడు ఫ్యామిలీ ట్యాక్స్ కన్సల్టెంట్ ఉంటాడు ట్యాక్స్ కన్సల్టెంట్ వీడు బ్రతుకున్నాడు అంటే అర్థం ఏంటి వీడు బతుకున్నంతకాలం ఇలాంటి పరాధీనంగా బతుకుతూ ఉంటాడని తేలదండి కాబట్టి అది వీళ్ళు సొల్యూషన్ ఎలా అవుతుంది ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుంటే సొల్యూషన్ ఎలా అవుతుంది మీరు చచ్చిపోయే కొడుకు వాడేదో ప్రిస్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటాడు మధురు కొంటూ వీడు ఉంటాడు అది సొల్యూషన్ ఎలా అలాగే ఫ్యామిలీ జ్యోతిష్కు సొల్యూషన్ అవుతుంది ఏదో చెప్తూ ఉంటాడు ఈ గ్రహం ఎలా ఉన్నట్టు ఆ గ్రహం ఎలా ఉన్నట్టు గ్రహాలు తొమ్మిది గ్రహాలు గిటగిటగిలా తిరుగుతూ ఉంటే నిరంతరంగా తిరుగుతూ ఉంటే వాటిల్లో కనీసం స్టాటిస్టికల్లా ఒక సరళమైన తప్పుగా తిరుగుతాయి తప్ప అనుకూలంగా ఒక మహాత్ముడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి శుక్లపక్షంలో మీకు అనుకూలుగా ఉన్నాడంటే కృష్ణపక్షంలో ప్రతికూలై అంటే మీకు అనుకూలం ఎన్ని రోజులు ఉన్నట్లు కాబట్టి ఇది పద్ధతి కాదు మీకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే జగత్తు మిథ్య జాగ్రత్త వస్త్ర ఇట్స్ లాంగ్ డ్రీమ్ దీర్ఘమైన చిత్త విధ్రమము ఆ భ్రమని ఇదేనండి ఎగే నుండి ఎగే క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే కానీ ఆత్మవిచారము అప్పుడు మాత్రమే వీడికి ఈ సంసారం విముక్తి పలుకుంటుంది అనేది ఈ శ్లోకం నుంచి వచ్చేటువంటి ఒక ఆత్మ బాగా శ్లోకం యొక్క సో కల్పయత్యాత్మ ఆత్మ ఇంట్లో కొంత శాస్త్రీయంగా కూడా చూడచ్చు కానీ కల్పయతి తృతీయ సాధారణంగా ఏదైనా నిర్మాణం చేసినప్పుడు మీకు కరణం ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఇక్కడ ఈ కల్పనకి ఇన్స్ట్రుమెంట్ ఏమిటి మరో ఇన్స్ట్రుమెంట్ ఏమి లేదు ఆత్మలే ఇన్స్ట్రుమెంట్ కరణాంతరం ఏంటి మరో కారణం ఏమి లేదు అని చెప్పడం కోసం ఆత్మేశారు తర్వాత కుమ్మరి వాడు మట్టిని ఘటనుగా మలచిన్నారు అన్నప్పుడు మట్టి కర్మ ఇక్కడ ఆత్మ జగత్తును ఆత్మస్వరూపం నుంచే సృష్టించింది అన్నప్పుడు కర్మ ఏమిటి ఆ క్రియలో జగత్ సృష్టి అనే క్రియలో కర్మ ఆబ్జెక్ట్ అది కూడా ఆత్మ మరో కర్మ ఏమీ లేదు అని చెప్పడం కోసం ఆత్మ అనే విశేషణం విశారు తర్వాత ఈ జగత్తును సృష్టించే కర్త వేరే ఇంకోటెవడో దేవుడు ఉన్నాడు వాడు ఈ ఉన్నాడు ఆ ఉన్నాడు అంటూ కర్త మరొకడు ఉన్నారని భ్రమ ఏదైతే ఉందో ఆ కర్తను నిరాకరించడం కోసం ఆత్మ అని విశేషణం చేశారు తర్వాత ఇక్కడ కనబడుతూ కదా ఈ కనపడడానికి కర్త ఆత్మ ఆత్మ ఆత్మ ఎందు ఆత్మ ద్వారా కనబడేట్లా చేసుకోండి కానీ ఆ కనబడటానికి కావలసిన చైతన్య ప్రకాశం ఆత్మ కంటే భిన్నమైన సోష నుంచి వస్తుందని మీరు భ్రమపడకుండా ఉండడం కోసం దేవ అనే విశేషణ ఆత్మ దేవ తర్వాత ఇది పరిణామవాదం కాదండి బాబు ఇది విమర్తవాదము ఇక్కడ జగత్తు ఆత్మ యొక్క వివర్తమైన దానికి పరిణామం కాదు అని చెప్పడం కోసం స్వమాయ అని పదం చేశారు సో ఇం చెప్ప జగత్ సృష్టికి కారణము బ్రహ్మన్నప్పుడు కర్తృత్వము ద్వారా కారణం కాదు మాయ ద్వారా కారణము కాబట్టి బ్రహ్మ విభత్త కారణమే కానీ పరిణామ కారణం కాదు అని స్పష్టం చేయడం కోసం మీకు స్వమాయ అనే విశేషణాన్ని చేశారు ఇది వేదాంత నిశ్చయ ఈ విషయాన్ని కేవలం మేము బుద్ధితో తర్కించి చెప్తున్నది మాత్రమే కాదు ఇది మా మేము చెప్పినటువంటి సత్యానికి వేదాంతములు ఉపనిషత్తులు యొక్క నిశ్చయం ఈ విధముగా ఉన్నది అంతేతనే మీకు కర్మకాండ కర్మకాండలో బహుదేవతలు మీకు సమర్పించబడతాం కర్మకాండ ఏం చేస్తుందంటే అగ్ని ఉన్నారు గురువులు ఉన్నారు ఇంద్రుడు శోష ఈ రెండు దేవతలు అనే కొన్ని ఉన్నారు ఇప్పుడు ఈ దేవతలను ఈ కాలంలో ఈ దేశాల్లో ఈ సందర్భాల్లో ఆరాధించుకోవాలి బహుదేవతా వీళ్ళని మనకి కమ్మనాడ ప్రసాదిస్తుంది ఒకవేళ ఉపాసనా సందర్భంలో కూడా బహుదేవత బహు ఉపాసనలు ఉంటాయి లేకపోతే ఏకైశ్వర ఉపాసనని కూడా ప్రసా అని చెప్పేటువంటి ఉపాసనా శాస్త్రాలు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఇక్కడ సర్వ వేదాంతముల యొక్క విషయం ఏమిటంటే అటు బహుదేవతాలో కానీ ఇదో జీవుడి కంటే భిన్నంగా ఉండేటువంటి ఈశ్వరుని యొక్క ప్రతిపాదన కానీ ఇక్కడ వేదాంతంలో చెప్పాలి అవి అవి పరిగణలో నువ్వు తీసుకుంటాము అంతఃకరణ శుద్ధికి ఈ మార్గంలో నడిపించడానికి ఉపయోగించే నెట్ల కింద ప్రతిపాదిస్తాను ఇక్కడ నిశ్చయం మాత్రం ఆత్మా దేవ అనిపిస్తుంది ద లివింగ్ గాడ్ సో దాన్ని మాత్రమే దేవుడుగా నీ యొక్క స్వరూపాన్ని మాత్రమే నీవు ఆరాధించాలి నువ్వు దేవుడికి శరణాగతి చేయాలి ట్రూ కానీ దేవుడు అంటే ఎక్కడ ఉన్నాడో నీ హృదయంలో ఉన్నాడు ఏ రూపంగా ఉన్నాడో సాక్షి యజన్య రూపంగా ఉన్నాడు ఆ సాక్షి చైతన్యాన్ని అది దేవుడు దాన్ని నువ్వు ఆరోధించు దాన్ని ఎలా ఆరాధిస్తామో ధ్యానం ద్వారా ఆరాధిస్తాను ఆ సాక్షి చైతన్య స్వరూపుడు ఉండు ధ్యానంలో నిలిచే ఆత్మ నిష్ఠుడై ఉండు ఇదే పూజ ఇదే ఇదే ధ్యానం ఇదే యజ్ఞం ఇదే యాగం ఇది వేదాంతముల యొక్క నిశ్చయం వేదాంత నిశ్చయం ఆ విధంగా అవుతుంది కాబట్టి వేదాంత శాస్త్రము నేను చెప్పినటువంటి సిద్ధాంతానికి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పడం కోసం గౌరవచార్యులు వేదాంత నిశ్చేయ అని అంటున్నారు అయితే ఇంకొక పాయింట్ ఉంది కదా మన కో మన రెండు ప్రశ్నలు ఉన్నాయి ప్రమాద ప్రమాణ ప్రమేయ వ్యవహారంలో వ్యవహారము యుక్తమైపోతుంది ఆ వ్యవహారము కల్పిత వ్యవహారమే యథార్థం కాదు మరి జీవుడు లేకుండా పోతాడు జీవుడు లేకుండా పోవడం ఆత్మచైతన్యం ఈ హృదయంలో ప్రతిఫలించినప్పుడు ప్రమాతగా ద్రష్టగా మీరు కండిషన్ చేసి స్వీకరించినప్పుడు ఆ కల్పితమైన ప్రమాతయ జీవుడు కాబట్టి జీవుడు యథార్థ జీవుడు అర్థం కాదు కల్పిత జీవుడే సరిపడతారు జీవత్వం కల్పితమే మీరు ఆఫీసులో ఉద్యోగానికి వెళ్తారు అక్కడ ఏదో డెసిగ్నేషన్ ఇస్తారు ఏదో మేనేజర్ అనే పేరు ఒకటి తగిలిస్తారు మేనేజర్ నేను మీరు అనుకుంటాను అనుకుని మేనేజర్ చేయాల్సినటువంటి డ్యూటీలన్నీ చేస్తూ ఉంటాం ఆ మేనేజర్ అనేటువంటి డెసిగ్నేషను అది స్వరూపానికి సంబంధించిందా కాదు తాత్కాలికంగా ఆ వ్యవస్థ కోసం అలా అలాగే నేను ఈ దేహము ఇంద్రియము మేము ఈ మనస్సు మేము అనే వ్యవస్థ నేను ప్రమాతమ ఇది ప్రమేయము అనే వ్యవహారమైన కూడా నీకు కావాల్సింది దానికోసం యథార్థ జీవుడు అక్కర్లేదు కల్పిత జీవుడు చాలు కల్పిత మేనేజర్తోటి ఫ్యాక్టరీ బాగుంటుందడుస్తుండగలిగింది కల్పిత జీవులతోటి సంసారం నడవదండి కల్పిత భర్త సాలు భార్యకి ఉంటారు కల్పిత భర్త సాలు యార్థంగా భర్తర్లేదు యార్థంగా భర్తగా పుట్టలేదు కదా భర్త మధ్యలో అయ్యాడు కదా మళ్ళీ మధ్యలోనే భర్త స్థానం నుంచి అవసరం పోతాను కదా యథార్థంగా ఏంటి అనుకుంటాను ఏదైనా అంటే భర్త అంటే తండ్రి మేనేజర్ అంటే పుట్టడం పుట్టడం మేనేజర్గా పుట్టడం ఏదో టైంలో మేనేజర్ అవుతాడు దాని నుంచే రిటైర్ అయిపోతాడు అలాగే భర్త భర్త అయినా భార్య అయినా తండ్రి కల్పితమైన ప్రమాతతో ప్రమాతృ ప్రమాణ ప్రమేయ వ్యవహారం నడిచిపోతుంది దానికోసం బెంగపెట్టుకోకం లేదు కాబట్టి ఈ విధంగా అన్ని అన్ని డౌట్స్ అతని రోజు శ్లోకంలో పెట్టినది అన్ని కూడా సెటిల్ అయ్యాయి అయితే ఇంకొక అంశం మిగిలి ఉన్నది స్వమాయ మనం భాష ఉన్నాము అండి ఒక రోజు వాక్యం దిశ సర్పాది స్వయమేవ చటాన్ని పుచ్చతే భేద తద్వదేవేతి ఏమో వేదాంత నిశ్చయ ఓకే జ్ఞానస్మృతి ఆశ్రయూడండి జ్ఞానము స్మృతి రెండు ఉంటాయి జీవులు జ్ఞానస్మృతులకు ఆశ్రయం ఏమిటి ఇప్పుడు కుమ్మరవాడు కుండ తయారు చేసేవాడికి పోతే వాడికి ఘట జ్ఞానం అంతకుముందు ఏమన్నా ఆ ఘట జ్ఞానాన్ని నెవరు వేసుకుని స్మృతికి తెచ్చుకుని దాని నుంచి సంకల్పం చేసి పండికోవడం తయారు చేస్తాను ఇప్పుడు నువ్వేమంటున్నావు అసలు అంతా మిథ్యే అని అన్నట్లయితే ఈ ఘట జ్ఞానానికి ఆశ్రయం ఏమో ఆ ఘట జ్ఞానాన్ని నెవరు వేసుకుని స్మృతికి తెచ్చుకున్న ఆ స్మృతికి ఆశ్రయం ఏమో స్మృతికి ఆశ్రయం లేకుండా పోతాను కదా అని వాడి సమస్య ఆశ్రయం ఉంది ఏమిటి ఆశ్రయం ఆత్మయే ఆశ్రయం ఆత్మయే జీవరూపంగా కండిషన్ అయ్యి ఉన్న ఆత్మ పరిచ్ఛన్నమైన ఆత్మయే ఈ జ్ఞానస్మృతులకు ఆశ్చర్యంగా ఉంటుంది ఏ సమస్య ఏముంది ఇప్పుడు సినిమాకల మీద హీరో ఉంటాడు వాడేమో డైలాగులు చెప్తున్నాడు ఆ హీరో మిత్ అంటే చెప్పి వాడు ఎవరు అనేది సమస్య వస్తుంది కాబట్టి ఆ హీరో సజ్జలందా అరే సరపడుతున్నాయా ఆ డైలాగులు చెప్పడానికి ఆ మిత్సా హీరో సరిపడుతున్నాయి మిత్సా హీరోతో సరిపడుతుంది కాబట్టి డైలాగులు చెప్తున్నాడు కాబట్టి ఆ డైలాగులు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఆ హీరో నిజమై ఉంటాడు అని అలా అక్కర్లా ఆ డైలాగులకు ఆ హీరో చాలా యథానురూపం యక్షానురూప బలిహి అని ఓ న్యాయం ఉంటుంది యక్షానురూపలి బలి అంటే నైవేద్యం అంటే వీడు ఆరాధించే దేవత వీడు దేవతకి తగ్గట్టుగానే ఒక నైవేద్యం చిన్న దేవతను ఆరాధిస్తుంటే చిన్న నైవేద్యం ఉంటుంది పెద్ద దేవతను ఆరాధిస్తే పెద్ద నైట్ తిరుగుతూ మీద వెళ్తున్నారు అనుకోండి బెట్లు ఎక్కుతుంటే అక్కడ ఒకడు క్షేత్రపాలకుడు ఒకడు ఉంటాడు అక్కడ ఒకడు పురుషులు ఉంటాడు ఈ క్షేత్రపాలకుడు అవును మేము బెట్ ఎక్కువస్తుంటే అంట క్షేత్రపాలకుడిని చూడకుండా దేవుడు చూడాలి వీలు లేదని కూడా ఒక చెప్పిమెంట్ ఒకటి మేము మీద పాలేస్తాం కాబట్టి సరే క్షేత్రపాలకుడి దగ్గరికి వెళ్తాం మీరు హుండీలో వెయ్యి రూపాయలు వేయించుకున్నారనుకోండి ఈ క్షేత్రపాలకుడు దగ్గర వస్తారని వెయ్యి రూపాయలకు వేరు క్షేత్రపాలకుడి దగ్గర భావాలో అద్భుతమైన వేసుకుంటుంది లక్షానరూపో బలి నడుస్తుంది కాబట్టి ఆ విధంగా సో ఇప్పుడు ఈ ఈ ప్రమాతృ ప్రమేయం వ్యవహారం అయిందా నీ సమస్య ఇప్పుడు చూసేవాడు చూడవలేదు ఈ వ్యవహారం ఈ వ్యవహారం అపియరెన్సే కదా ఇది నిద్రలో లేదు నిద్రలేదు ఇప్పుడు ఉంది తర్వాత మళ్ళీ ఉండదు ఈ మిథ్యారూపమైన వ్యవహారానికి మిథ్యా జీవుడు సరిపడతాడయా దీనికోసం యథార్థమైన జీవుడు అర్థంలా కాబట్టి ఆత్మచైతన్యమే జీవశ్రేఖస్లో ఉండి ఆ జ్ఞానస్మృతులకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇది మైక్రో లెవెల్ మైక్రోత్ వెళ్ళండి మైక్రోకి వెళ్తే అక్కడ యథాపూర్వ కల్పం ధాత యథాపూర్వ కల్పయత్తి ఇక్కడ వీళ్ళు ఒత్తిడి ఇతరులైతే భావజాతి గవర్వను దీన్ని సృష్టించుకుంటే ఆయన ఆ బ్రహ్మగారు సూర్యుడిని చంద్రుణ్ణి జగత్తుని పంచుభాన్ని పోవాలని మళ్ళీ సృష్టించర్లేదంటే అన్నిటికీ ఇదే ఆత్మ సత్వం ఆ మాయా అనే అధిష్టానంలో ఇదే ఆత్మకి ఆత్మయే సమష్టి లెవెల్లో దానికి ఏమంటే బ్రహ్మ ఉంటే అదే ఆత్మకే ఎస్టి లెవెల్లో జీవుడు అంతే సత్వం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి Uh, mega head, power rananda, power no, 10 మెగా హెడ్ మెగా వాట్స్ పవర్ అని అంటే అది ఎక్కడ పవర్ హౌస్లో టెన్ మెగావాట్స్ పవర్ని దానికి పేరు అది మన దగ్గరకు వచ్చేప్పుడు టూ హండ్రెడ్ మోల్డ్స్ లేకపోతే ఫిఫ్టీ వాట్స్ ఎంతో మనకు వస్తుంది సరపడుతుంది అన్ని సత్యాలు కానక్కర్లా ఆ సందర్భంలో అది ఇదే ఎలక్ట్రిసిటీ ఇది సందర్భంలో ఇది అదే ఎలక్ట్రిసిటీ దీనికో వేరే ఎలక్ట్రిసిటీ దానికి వేరే అక్కర్లా కాబట్టి ఒకే ఆత్మ సమష్టి ఈశ్వరుడు జగత్ కారణంగా అదే వ్యవ అదే వ్యవహరిస్తుంది అదే చేస్తుంది వ్యష్టి జీవుని యొక్క రోల్ కూడా అదే ప్లే చేస్తుంది కాబట్టి జ్ఞానస్మూర్తులకు ఆడం వరంగా వ్యష్టి జీవుడు సమష్టి ఈశ్వరుడు లేకుండా పోతాడేమో అనే శంక నీకు అక్కర్వలేదు అదే ఆత్మవును పనులు చేసేస్తుంది అది వేదాంతం అంటారు కాదు వేదాంతము జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని పెడితే అదే భేదాంతం నన్ను పచ్చాపర్చ్యా వేదాంతం ఉంటాను అలాగంటే శనవ శేదాంతం నాణుల్లో ఉండదు అసలు వేదాంతమో ఎక్కడా ఉండదు ఏదో ఒకసారి తేడా పెట్టడం అనేది తేడా ఏమండదు ఏదో తేడావంతా ఉపాసనా స్థానంలో తేడావంతులు కట్టిస్తే జ్ఞాన స్థాయిలో అయితే మరి ఇంకొక చిన్న సందేహం మరి మాయ అన్నావు కదా కొన్ని మాయాలు బ్రహ్మాగలికి రెండు అవుతాయా అన్నమాయ ఒకటి బ్రహ్మా ఇప్పుడు చూడండి రెండుని ద్విత్వం చెస్ సందర్భం ఒకటి ఉంటుంది ద్విత్వం లేని సందర్భం ఉంటుంది ఇప్పుడు ఆవు గుర్రము ఆవు చెప్పారు ఒకటి గుర్రముని తీసుకొచ్చారు ఈ గుర్రం ఏం చేసింది ఒకటిని రెండు చేసింది ద్విత్వాన్ని కల్పించింది ఓకే ఓకే ఇంకో సందర్భం చెప్తున్నారు ఆవు దాని కొమ్ములు ఇప్పుడు ఈ కొమ్ములు అనేది ద్విత్వాన్ని కల్పించిందా ముఖం తీసుకొచ్చిన ద్విత్వంలాంటి గొమ్ము ద్విత్వాన్ని తెచ్చిందా తేలేదు కాబట్టి ప్రతి సందర్భంలోనూ ద్విత్వం వచ్చిందే రక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మదేవుడు సరస్వతి అన్నారు బ్రహ్మదేవుడు సరస్వతి అంటే ద్విత్వం వారు మనకు కానీ వాస్తవంలో అక్కడ ద్విత్వం లేదు బ్రహ్మదేవుడు అంటే ఏమిటి వేదంలోనూ లోకానికి ప్రకటించిన బ్రహ్మదేవుడు వేదం అంటే ఏమిటండి సరస్వతి కాదండి కాబట్టి బ్రహ్మదేవుడు సరస్వతి అంటే వేద విజ్ఞానము ఈ వేద విజ్ఞానం ఎక్కడుందంటారు బ్రహ్మదేవుల్లో ఉందా లేకపోతే ఆయనకు భిన్నంగా ఉంది బ్రహ్మదేవుల్లో భాగంగానే ఉంది కాబట్టి వేద విజ్ఞానము బ్రహ్మదేవుని ఎందుకు ద్విత్వాన్ని కల్పిస్తుందా కల్పించదా కల్పించదు సరస్వతి వలన బ్రహ్మదేవుడికి ద్విత్వం ఉండదు లక్ష్మీదేవి వలన విష్ణువుకి ద్విత్వం ఉండదు పార్వతి వలన శివుడికి ద్విత్వం ఉండదు మరి అయితే ఈ ఉపనిషత్తు పుస్తకం మీద ఎలా ఎందుకు వేసేదంటే మీకు సందేహం కలగచ్చు పరమే అలా ఎందుకు చేస్తారు ఆ ఉపనిషత్తులో ఉన్న విషయానికి అనుకూలంగా ఉండాలి మేము ఏదో మాకు మాకు మేము పూర్తి చేసుకునే దేవతాదిని పెట్టిన మోమోహట్ పెట్టానో అంటే అమ్ముకోవచ్చు కదా యథార్థులం కదా మరి అంటే లోపల కైవ ఉపనిషత్తులో ఉమాసహాయ పరమేశ్వర అనే ఒక ఉపాసన ఆత్మస్వరూపాన్ని తెలియటానికి అంతఃకరణ అంతఃకరణ చూసి ఉపాసన చేయాలి ఎటువంటి ఉపాసన చేయాలి అంటే ఈ ఉపనిషత్తులో చెప్పిన ఉపా ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్క రకం ఉపాసన అని చెప్పింది అనేక రకాల ఉపాసనలు ఉన్నాయి ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత ఏమిటంటే పార్వతితో కూడి ఉన్న పరమేశ్వరుని యొక్క ఉపాసన అని ఉపాసన అక్కడ విధించబడు ఉంది ఒక మంత్రంలో ఒకటి రెండు మంత్రాల్లో అది మనసులో పెట్టుకుని నేను ఈ బొమ్మని సెలెక్ట్ ఇలాంటి బొమ్మ పెట్టండి అర్ధరాజీశ్వరుడు సపరేట్గా పెట్టిందని కూడా చెప్పాను ఎందుకంటే అక్కడ ఉమా ఉపాసనలో ఉమా సహాయ పరమేశ్వర అని అలా ఉంది నిజంగా ఉమా పక్కన ఉన్నట్టుగా అక్కడ వాక్యం అలా వస్తుంది ఆ ఉపాసన కోసం ఇందుకోసం అలా పెట్టారు కాబట్టి ఉమా పరమేశ్వరుని అంటూ ద్విత్వాన్ని తీసుకురాదు ఉపాసన కోసం అలా పెట్టినా కూడా ద్విత్వం తీసుకురాదు మీరు చెప్పండి ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు భార్యాభర్తలను వాళ్ళ ద్విత్వం ఉంటుందా ఏకత్వం ఉంటుంది ద్విత్వం ఉండదు ద్విత్వం ఉంటే దెబ్బలాట్లేదు ఏకత్వం ఇప్పుడు ఇంటికి వెళ్డమే అతిథి వచ్చాడు అనుకోండి అతిథి వచ్చినప్పుడు ఆ అతిథికి కట్టుకున్న భోజనం బట్టి మేము ప్రేమగా పంపించాము పంపిస్తే అక్కడ భార్యాభర్తల్లో ద్విత్వం ఉందా ఏకత్వం ఏకత్వం సపోజ్ ఆ అతిథి కారణంగా మీరు దెబ్బలాడుతున్నారు అనుకుంటున్నాం అప్పుడు ఏకత్వం ఉండేది ద్విత్వం కాబట్టి భార్యాభర్త ఉన్నప్పుడు ఏకత్వం ఉంటుంది ద్విత్వం ఉంటుంది ఎక్కడ విభేదిస్తారో అక్కడ ద్విత్వం ఉంది ఎక్కడ ఒకే పద్ధతిలో ఆలోచిస్తారో అక్కడ ఏకత్వం కదా అలాగే ఉమా ఉమాసినప్పుడు కూడా అంతే ద్విత్వం కల్పితం ఏకత్వం కాబట్టి ఉపాసన కాబట్టి మీరు మాయ చేత బ్రహ్మకి ద్విత్వం వస్తుందని మీరు బ్రహ్మపుడవద్దు బ్రహ్మ మాయా కలిపి ఏకమా ఆవు ఆవు కొంగులు కలిపి ఒకట ఒకట అలాగే బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు వన్ దీని ఒక దృష్టాంతం చెప్తాను ఏంటంటే వీడు బ్రేక్ఫాస్ట్ మా దేపుడు బ్రేక్ఫాస్ట్కి మీరు స్నానం చేసి వస్తే బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాము మా సిద్ధంగా ఉంటుంది మీరు స్నానం చేసినందుకు ఆవిడ అంటే వీడు స్నానం చేసి తరకాయ ముందు అర్థం నిలబడి ఏదో బ్రేక్ఫాస్ట్కి ఇద్దరు ఉన్నారు ఒకళ్ళకి కాదు ఇద్దరికి వడ్డింది ఒడిపోయి ఇద్దరు ఉన్నారా బ్రేక్ఫాస్ట్కి అంటే అర్థం ముందు నిలబడితే అద్దరు ఇప్పుడు ఒకటి ఉన్నాడు కదా వాళ్ళని లెక్కేసుకొని ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు కలిపి ఒకటే అంటే ఆవిడేం చేసింది ఇద్దరు ఎక్కడ ఈ రోడ్డు వాళ్ళు ఎవరండి మనం చూస్తాను ఉన్నాడని ఆవిడొచ్చింది ఆవిడ వచ్చి ఇద్దరు మీ మొహం ముగ్గురు కదా కాబట్టి ముగ్గురు ఎవరో నలుగురు ఉన్నారు కదా ఉద్దు అనేది అదే అవ్వదు అంటే ఎవరు పక్కన వచ్చి కనబడితే నలుగురు అయ్యారు అలా ఉండదు నాకు లైక్ బ్రహ్మన్ ప్లస్ మాయా ఈజ్ యూనిటీ కాబట్టి మీరు విశ్వాసం ఉండాలి అది యూనిటీ ఎలా ఉంది అంటే చూడండి ఇప్పుడు ఈ చెయ్యి ఉంది ఇది ఇది ఎన్ని ఒకటారు ఒకటైంది ఒకటి ఇప్పుడు ఎన్ని ఒకటే అంటే అలా కాదు ఇంతకుముందు చెయ్యి ఒక్కటే ఉంది ఇప్పుడు చెయ్యి ప్లస్ కదలిక రెండు ఉన్నాయి కాబట్టి రెండు రెండు అంత చెయ్యి ప్లస్ కదలిక రెండు అవుతాయో ఒకటే అలాగే బ్రహ్మం యొక్క పరబ్రహ్మ లేకపోతే ఆత్మ ఇక్కడ ఆత్మ ఆత్మయే జగత్తును కల్పించింది కదా ఇప్పుడు ఆత్మయే జగత్తును కల్పించినప్పుడు ఆత్మ చైతన్యంలో వచ్చిన కదలికకే జగత్తు అని పేరు మనస్సు అని పేరు మనస్సు అనేది జగత్తు అదే దాని లెక్క ఆత్మచైతన్యంలో కదలిక వస్తుంది ఆ కదలికలో మీకు ఆ కదలికే మనస్సు మనస్సుకే మనస్సు కంటే భిన్నంగా జగత్ అనేది వేరే ఏమీ లేదు మనస్పొందన మాత్రమే జగత్ లాస్ట్ ఇయర్ మీరా భాష్యకాలం చూశాను ఇది ఎలాగంటే నేను కృష్ణాన్ని చెప్తానుకోండి ఒక అలలు వస్తున్నాయి ఈ అలలు ఎలా వస్తున్నాయంటే ఆ అలలలో మీకు రకరకాల రూపాలు కనపడుతున్నాయి ఒకవేళ మనిషి రూపంలో ఉంది ఇంకోవాల పురుషుల రూపంగా ఉంది ఇంకోవాల స్త్రీ రూపంగా ఉంది మరో వాళ్ళ చిన్నపిల్లల రూపంగా ఏవేవో రూపాలు ఉన్నాయి అలల్లో వచ్చాయి అనుకోండి అప్పుడు అక్కడ ఉన్నది ఏమిటి ఆ నీటిలో కదలిక వల్ల అలలు వచ్చాయి అలలయ్యేందు మీకు ఇన్ని కనపడుతున్నాయి ఇన్ని నిజంగా ఉన్నాయా అలల భిన్నంగా లేవు ఈ అలవలన్నీ వాళ్ళ ధ్యానం మీద ధనంగా ఉన్నాయా లేదు అదే రకంగా జగత్తుని మీరు ఏదైతే వెళ్తున్నారో అది మనస్సు యొక్క స్పందన మాత్రమే కాబట్టి మొత్తం జగత్తుంటే అది ఎని ఉంది ఉన్నది మనస్సును మనస్సు ఏంటి ఆత్మ చైతన్యం యొక్క కదలిక మాత్రమే కాబట్టి కదలికలో ఉన్న ఆత్మ చైతన్యానికి మాయాశక్తి అని పేరు కదలిక కాబట్టి దాన్ని ఏమంటారు డైనమిక్ ఆస్పెక్ట్ అంటారు ఆత్మచైతన్యం యొక్క డైనమిక్ ఆస్పెక్ట్కే జ మనస్సు జగత్తు అని పేరు ఆత్మచైతన్యం యొక్క స్థానం అంటే కదలిక లేని ఆస్పెక్ట్ ఉంటుంది దానికి బ్రహ్మాండం కాబట్టి ఆ చెయ్యనే కదిలించినప్పుడు ఆ కదలిక చేతి ఎందుకు తీసుకురాదు ద్విత్వ ప్రయోజకము అని ఆ పదప్రయోహం ద్విత్వ ప్రయోజకము కాదు అంటే ద్విత్వాన్ని స్థాపించేటువంటి శక్తి సత్యత్వము ఆ సత్త కదలికకు లేదు కదలిక ఉన్నప్పుడు కూడా ఆత్మా ప్లస్ కదలిక చలనము ఈక్వల్ టు ఆత్మ ఉంది కాబట్టి మాయాశక్తిని మీరు ఏదైతే అంటారో అది పరమాత్మ స్వరూపము ద్విత్వాన్ని కాబట్టి ఆ మాయాశక్తి అన్నది అదే పరమాత్మ దాని యొక్క పరమాత్మ యొక్క డైనమిక్ ఆస్పెక్ట్ ఏమిటి డైనమిజం చలన శక్తి అంటే ఏమిటి ఈ జగత్తు పుట్టుట ఆ జగత్తమో అది స్థితిని కలిగి ఉంటుటా దాంట్లో చెప్పు మార్పులు వస్తూ ఉంటుంటా ఆ జగత్తు మళ్ళీ విలీనం ఉంటా విలీనమైంది అంటే ఆ డైనమిక్ ఆస్పెక్ట్ బ్రహ్మలో విలీనమైపోయింది అది పుట్టింది జగత్తు పుట్టింది అంటే బ్రహ్మయ్య డైనమిక్ ఆస్పెక్ట్లో ఉంది దీన్నే మత రాజ్య దృష్టాంత ఇప్పుడు ఒక డ్యాన్స్ డాన్సర్ ఉన్న పెద్ద డాన్సర్ ఒక ప్రసిద్ధి డ్యాన్సర్ ఆమె ఆమె లేకపోతే ఆయన వాటెవర్ ఆమె ఆ డ్యాన్స్ డ్రెస్సు అంతా వేసుకొని వచ్చారు అయ్యా ఆమె రెండు కూర్చోండి రెండు సీట్లో కూర్చోబెడతా ఎందుకంటే ఆవిడ స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు కదా అలా అనుకోండి సో రెండు సీట్లో కూర్చుంటారు ఇప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చున్నప్పుడు వాటి షీ షీ సోన్ షో ఆవిడకు పేరు ఉంటుంది ఆవిడకు ఒక బ్యాక్గ్రౌండ్ వీరు డ్యాన్సర్ కాదు అని పరిచయం చేయరు అది మర్యాద కూడా కాదు ఆవిడ వాళ్ళకు పేరు ఉంటుంది ఆవిడ మిస్సెస్ సోన్ షో ముందు ఇక్కడ ఆ సీన్లో ఉన్నారు అని చెప్తాం సో షీఈస్ మిస్సెస్ సోన్ షో ఓకే అంటే ఆవిడ ఒక స్వతంత్ర పైనటువంటి ఒక స్థాయి ఆవిడకు ఇప్పుడు ఆమె వెళ్ళి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ డ్యాన్సర్ ని ప్రదర్శిస్తారు అనగానే ఆమె నడిచి వెళ్ళి ఆ గద్దెలో పట్టుకుని స్టేజ్ మీదకి వెళ్ళారు ఇప్పుడు వాట్ ఈజ్ షీ డాన్సర్ స్టేజ్ మీదకి వెళ్ళేదాకా డాన్సర్ కాదు రోడ్డు మీద ఎక్కడైనా కనబడితే అమ్మా డ్యాన్సర్ గారు బాగున్నారా అనుకోండి ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనే డాన్సర్ అనే ఆ స్టేటస్ వస్తుంది మిగతాప్పుడు రాదు ఎప్పుడు పడితే అప్పుడు ఏమన్నా డాన్సర్ కానీ అంటే ఎవరైనా వెళ్ళకూడదని కోప్ప ఎందుకంటే షీఈ్ నాట్ ది డాన్సర్ సో షీఈ్ షీ ఆ గిరెన్ సిచ్యువేషన్లో షీ అక్వైర్స్ ది స్టేటస్ ఆఫ్ డ్యాన్సర్ ఇప్పుడు డ్యాన్స్ మొదలుపెట్టాను ఇప్పుడు డ్యాన్సర్ అయింది డాన్సర్ అయి డాన్స్ చేస్తున్నా అంటే డైనమిక్ ఆస్పెక్ట్ ఇప్పుడు ఆమె చేస్తున్న డ్యాన్స్ ఆమె యొక్క డైనమిక్ ఆస్పెక్ట్గా ఆమెయే అయి ఉంటుందా లేకపోతే ఆమె కంటే భిన్నంగా ఎవర ఉంటుందా చిత్రపతి అంత డ్యాన్స్ చేశారు ఇప్పుడు డ్యాన్స్ పది నిమిషాలు డ్యాన్స్ చేశారంటే ఒక నెంబర్ ఒక పాట డ్యాన్స్ చేశారండి ఈ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ ఒకటే ఉన్నారు అంటే మరి ఈ పది నిమిషాల పెద్ద డ్యాన్స్ ప్రోగ్రామ్ చేశారు చాలా మంచి అందంగా ఉంది ఎంతో గొప్ప ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె ఎందుకు ద్విత్వం వస్తుందా ఆమె ప్లస్ డ్యాన్స్ అనే ద్విత్వం వస్తుందా ఈ క్రియాశక్తిలో ఉండే మహిమ అది చలన శక్తిలో ఉన్న మహిమ ఏమిటంటే అది ఆ వస్తువు కంటే భిన్నంగా లేకుండానే వస్తువు వస్తువుగా ఉండగానే అది ప్రకటమవుతుంది మళ్ళీ నియమవుతుంది ద్విత్వాన్ని తీసుకురాలి అంచేతమే శివుడు అంటే అర్థం తర్వాత లక్ష్మీదేవిని వైష్ణవ సాహిత్యంలో కూడా లక్ష్మీదేవిని ఎలా చెప్తారంటే అడవిలో పంచి పట్టు చేయడం కూర్చొని కట్టుకుని పక్కన ఉందని అలాగా అలా చూపించినా వర్ణించేప్పుడు ఏమైనా చెప్తారంటే శ్రీవత్సము అంటే లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద అర్థం ఏంటండి ఆయన కంటే భిన్నంగా ఏ వక్షస్థలం కూడా ఎలా ఉంటుంది అంటే పుట్టుమత్స రూపంలో ఉంటుంది ఏం చెప్తాను అంటే పుట్టుమత్సంటే ఇంకా ఆయన కంటే సుఖదాము భిన్నము కావు అని అర్థం లేదు మత్సము అంటే మత్స మత్స్య ఇప్పుడు మత్స అన్నది మధ్యలో వచ్చిపోయి మత్స అయితే మత్స్య అంట పుట్టినప్పటి నుంచి గిట్టి వరకు ఉంటే దాన్ని ఏమంటారు పుట్టుమత్సంట ఇంకా విడదీయడానికి వీలు లేదు ఆయన వక్షస్థలం మీద ఉంటుంది మత్స ఆ మత్స్య కూడా ఎలా ఉంటుంది గీత కింద ఉంటుంది ఒక రేఖారూపంగా ఉంటుంది సాధారణంగా మత్సలన్నీ నల్లగా ఉంటాయి ఈ మచ్చ మాత్రం బంగారపు వర్ణంలో ఉంటుంది ఎందుకని అయ్యా లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవంటే బంగారం కదా అని అలా వర్తిస్తారు భాగవతంలో అని దాని ఎందుకు గోడంత కవిత్వం గోడంత ఉపాసన అన్నీ దాని వెనక ఇదంతా లిటర్ వాళ్ళు దాని వెనకాలంటే స్పిరిట్ ఏమిటి లక్ష్మీ అనే శక్తి విష్ణువు కంటే లేదు అని దాని స్పిరిట్ ఆ స్పిరిట్ తీసుకోవాల్సి కాబట్టి మాయాశక్తి అనేది ఆత్మస్వరూపం నుండి ప్రకటమైన చలనం ఒక ధైర్యం కేసుకుంది అది కొంతసేపు ఆ ధైర్యజనలో భాగంగానే కాలం కూడా ఉంటుంది అది అలా కొంతసేపు ప్రకాశించి మళ్ళీ దాంట్లో కాబట్టి అది ప్రకటన కాకముందు ఏముంది ఆత్మ ఉంది మళ్ళీ విలీనం అయిపోయిన తర్వాత ఏముంది ఆత్మయే మధ్యలో ఏముంది మధ్యలో కూడా ఆత్మయే ఉంది మరేమీ లేదు తాను చూసి పాము భ్రమపడ్డారు భ్రమపడ్డ కాలంలో అక్కడ రెండుమే రెండు ఒకటే ఉండాలి అదేమిటి రద్దువే మీరు ఎన్ని బ్రహ్మపడ్డా అది రెండో ఒకటే అదే రజువే ఈ జగం దృశ్యము కృష్ణ యొక్క స్వరూపమైన ఆత్మ చైతన్యం ముందు విత్వాన్ని సాధించదు బ్రహ్మ ఆ స్థాను ఈశ్వరుడికి స్థాను ఉంటే చలనము లేని స్థితి మన బ్రహ్మ చలనం యాస్పెక్టు సో అది చలనం ఆస్పెక్టే మాయాశక్తి అని నామకరణం వేర్లు మాత్రమే దృత్వం లేదు శివపార్వతుడికి వివాహం అంటారు వివాహం అంటే అర్థం ఏంటి అద్వయ పరంపురం మాయా పరబ్రహ్మతి సృష్టి శక్తి అనే మాయాశక్తి ప్రకటమైనది అని అర్థం మీరు ఏ రకంగా భేదాన్ని భావనచేతా స్వమా అంశానుకస్టమి అతిశ సుధ్య నిరాస్పదే విస్మృతి వైనాశికాయ ఇక్కడ గౌరపచార్యులు వేదాంత నిశ్చయంలో అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు జ్ఞానము స్మృతి ఉన్నాయి జ్ఞానం ఉన్నది కదా ఘట జ్ఞానం ఉన్నది ఘట జ్ఞానము స్మృతి తెచ్చుకుని సంకల్పం చేసి ఘట నిర్మాణం చేశాడు ఈ ఘట స్మృతి ఘటాన్ని నిర్మించాలనే సంకల్పము ఘటము యొక్క జ్ఞానం వాళ్ళు ఉంది ఎష్టి స్థితిలో తీసుకోండి ఇదే పరిస్థితి సమష్టిలో కూడా మేము చెప్తారు ఎస్టిలో అయితే జీవుడు అంటారు సమష్టిలో అయితే ఈశ్వరుడు తింటారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే అంతా నిత్యం అంటాం కదా ఇంక జీవుడు లేకుండా పోయాడు ఈశ్వరుడు లేకుండా పోయాడు అది కదా ప్రశ్న దానికి సమాధానంగా ఏమని చెప్పాము జ్ఞానస్మృతులతో ఆశ్రయమైన జీవుని యొక్క యథార్థ స్వరూపము ఆత్మయే అలాగే సమష్టి లెవెల్లో జ్ఞానస్మృతులతో ఆశ్రయమైన ఈశ్వరుని యొక్క యథార్థ స్వరూపము కూడా అదే ఆత్మ అదే బ్రహ్మ అని మనం చెప్పాం అయితే బౌద్ధులు ఏమంటారంటే చూడు జగత్తు మిథ్యా అన్న దాంతో వాళ్ళు వాళ్ళు ఫుల్గా కోఆపరేట్ చేస్తారు జగత్తు మిథ్య కానీ ఈ జ్ఞానస్మృతులకు ఆశ్రయమైనటువంటి ఒక ఆత్మతత్వం అనేది ఒకటి యథార్థంగా మాత్రం వాళ్ళు ఆత్మ లేదు ఏమి లేదు అవుతుంది మనస్సు యొక్క చలనం ఉన్నది ఈ మనస్సు చలనం ఉన్నప్పుడు మీకు జగత్తు దర్శనమిస్తుంది మనస్సు చలన ఆగిపోయిందండి ఆగిపోతే ఏం మిగిలింది నిశ్చల ఆత్మతత్వం మిగిలిందే మా వాళ్ళు ఏమంటారంటే నిశ్చల ఆత్మతత్వం లేదు ఏమీ లేదా నువ్వు కల్పిస్తున్నావు అలాంటిది అక్కడ శూన్యం ఏమీ లేదు ఏమీ లేదన్నా శూన్యము ఉన్నది అన్న ఒకటే అర్థం ఆ వాక్య ప్రయోగం అలా ఉంటుంది శూన్యము ఉన్నది ఏంటంటే చదువుతుంది ఏమీ లేదు అర్థం నడుమే నలుచుకొని వరకు చిన్నమాట నడు మీద నలుచుకోమంటే అక్కడ ఏదో నలుచుకుంటున్నాడని అర్థం కాదు నలుచుకునేది ఏమీ లేదు అని అర్థం సో కంపెనీలో ఫండ్స్ ఎంత ఉన్నాయని అన్నారా అని అడిగారు ఏదో బలప్రయోగం ఏదో కంపెనీ ఫండ్స్ ఎంత ఉన్నాయంటే ఎంత ఎంత ఫండ్స్ ఉన్నాయని చెప్పారు అది ఏదో ఒక సంఖ్య ఎంతో గృఢబడితే ఆరు సంఖ్యం కాదు జీరో అని పరబ్రహ్మ అది ఉన్నది అది ఏమన్నాము అంటే అద్వైత వేదాంతం ఇది వేదాంతని స్థితిగా అలాంటిది ఏమీ లేదు శూన్యము ఉన్నది ఏమీ లేదంటే శూన్యము ఉన్నది అని చెప్పినట్లయితే నిరాస్పదే ఆస్పదము అంటే వస్తువు అది ఏమీ లేదు అధిష్టానం ఏమీ లేకుండానే జ్ఞానస్మూపులు ఆ మీకు అనుభవానికి వస్తున్నాయి అధిష్టానం ఏం లేకుండా ఇప్పుడు దీంట్లో రహస్యం జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు భ్ర పాము ఉందండి పాము చూసే వీడు చూసిన పాము యథార్థమా కదా యథార్థం కాదు భ్రమ రద్దు సల్పం కాదు ఇప్పుడు యథార్థం కాని పామును చూడడానికి మూలంలో యథార్థమైన త్రాడు ఉండాలా కదా ఉండాలి అదేవిధంగా ఈ దృశ్యమైన జగత్తుకి అధిష్టానంగా కల్పితమైన జగత్తుకు అధిష్టానంగా ఆ ఎరుక ఆ చైతన్యం అనేది ఉండాలి అప్పుడే జగత్ అనే కల్పన మనకి అనుభవానికి వస్తుంది అని చెప్తే వేదాంతం ఓకే వాళ్ళు ఇంకో దృష్టాంతం చెప్తారు దృష్టాంతాన్ని బట్టి తత్వం చెప్పరు తత్వాన్ని బట్టి దృష్టాంతం చూసుకుంటారు వాళ్ళు అంటారో నీ పాము త్రాడు పెట్టన దృష్టాంతం దృష్టాంతం ఏమిటంటే ఇప్పుడు ఇలా కళ్ళు నలుపుకుని చూస్తే ఇలా కళ్ళు కొద్దిగా నలుపుకున్నాం లేకపోతే కొంచెం నీళ్ళతో నలుపుకునో చూసినట్లయితే ఏవో రింగులు రింగులు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది వాటిని కేశవండ్రంగుల్లో ఉన్నా సంస్కృతంలో ఉండరా అంటే తెలుగులో ఉందా ఇది ఉందా అని తెలుగు పదానికి సంస్కృతం ఉండ్రాలు తీసుకో రేపొచ్చింది రేపను డ్రాప్ ఇస్తే తెలుగు ఏదో కేశములు అంటే జుట్టు కొడగా జుట్టు ఇలా కేసాలు కింద అన్నీ చుక్కగా ఉన్నట్టు కదా కనపడుతుంది ఏమంటే దానికి అధిష్టానం ఏముంది ఏం కదా ఈ జుట్టు ఇలా కనపడుతుందండి కనపడుతుందా కనపడదా దానికి అధిష్టానం ఏముంది ఏం అధిష్టానం లేదు అధిష్టానం లేకున్నా భ్రమ ఉందా అలాగే ఆత్మచైతన్యం అనే అధిష్టానం లేకున్నా జగత్ అనే భ్రమం కాబట్టి జ్ఞానస్మృతులు అనే భ్రమ భ్రమ కల్పితములైన జ్ఞానస్మృతులకు అశ్రయమేమిటి ఏమీ లేదు ఆస్పదము ఏ రకమైన వస్తువు లేకుండానే జ్ఞానస్మృతులు కలుగుతున్నాయి అది దృష్ట దాన్ని వాళ్ళు మధ్యసర్ప భ్రాంతి కాదు కేశవండ్ర భ్రాంతి చిక్కు కేశముల చిక్కు కనపడేటట్టుగా అది భ్రాంతి కలుగుతుంది కదా ఆ భ్రాంతికి ఆస్పదం లేదు అలాగే జగత్త భ్రాంతికి ఆసుపదీ లేదు అని వాళ్ళ సిద్ధాంతం దాని మీద మన సమాధానం ఏమిటంటే మీ దృష్టాంతం తప్పు ఎందుకంటే కేశోండ్ర భ్రాంతికి చుట్టూ కాంతి ఆశిస్తున్నాను